శ్రీగరుభ్యో నమ హరి ఓ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామిర్భగవత్పాదశంకరంకరం శ్రీభగవానువాచా పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానాముత్తమం యజ్ఞాప మునయే పరాం సిద్ధిము పరాం సిద్ధిమితో గతా సుశ్రీ భగవానువాచ్య శ్రీకృష్ణ భగవాను ఇట్లు పలికారు ఈ భగవద్గీత భాగంలో శ్రీకృష్ణ ఉవాచ్య అని ఉండదు శ్రీ భగవానువాచ్య అని ఉంటుంది మిగిలిన భారతంలో శ్రీకృష్ణు వాచ యుధిష్ఠిరు వాచ ఇలాంటివి ఉంటాయి తప్ప గీతలో ఒకటుకు శ్రీ భగవాను వాచ అని మాత్రమే ఉంటుంది అని అభిప్రాయం ఏంటంటే ఇది చాలా విశ్వజనీనమైన బోధ ఇది కేవలము హిందువులకు భారతీయులకు తాపి హిందువులకు త్రాపి వైష్ణవులకు తాపి కృష్ణ భక్తులకు చెందిన బోధని అనుకోకూడదు అయితే హర్యానా వాళ్ళకి చెందిన బోధన ఇట్ ఈజ్ నాట్ లైక్ గాడ్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యూనివర్సల్ అత్యంత విశ్వజనీయమైన బోధ ఒక మతానికి వర్గానికి చెందిన బోధ కాదు అని తెలుపుడు కోసం శ్రీ భగవాను అని ఉంటుంది తర్వాత ఇది కేవలము ఒక కాలానికి ఆ కాలానికి చెందినది కాదు ఇది సర్వకాలములకు చెందినటువంటి బోధ అని సూచించడం కోసం అనే విషయాన్ని నేను చెప్పడం కోసం అక్కడ ఏమంటారంటే ఉవాచ అనే దాంట్లో భూతకాలము అవివక్షితము ఉవాచ అంటే ప్యాస్టన్స్ అక్కడ ప్యాసిన్స్ వివక్షితము కాదు అంటే ప్యాస్టన్స్ మీద ఫోకస్ ఏమీ కాదు బోధ ఏదో గడిచిపోయిన ఒకనొక కాలములకు చెందినది అని మీరు అనుకోవడానికి వీల్లేదు ఇది సర్వకాలములకు చెందిన బోధ కాబట్టి శ్రీ భగవాను వాచ అంటే ఆయన చెప్పబోయేది విశ్వజనీయమైన సార్వకాలికమైన ఉపదేశము అని మనం తెలుసుకోవచ్చు సో అయితే ఈ పద పద్నాలుగో అధ్యాయంలో మళ్ళీ కొత్తగా ఆయన చెప్పబోతున్నది ఏమి అంటే సో పదమూడవ అధ్యాయంలో చెప్పిన విషయాల మీదనే ఇది డెవలప్మెంట్గా ఉంటుంది ఇది ప్రోగ్రెషన్ ఫ్రం దే సో ఎలాగంటే అసలు పురుష ప్రకృతి అని పురుషుడు ప్రతివాడు పురుషుడే చేతనుడు ఆ పురుషుడు క్షేత్రజ్ఞుడు పురుషుడు క్షేత్రజ్ఞుడు పూర్ణుడు పూర్ణుడు అంటే బద్ధుడు కాదు సంసారీ కాదు బద్ధుడు కాదు ప్రతి జీవుడు కూడా యథార్థంగా సంసారీ కాదు బద్ధుడు కాదు కేవలము అజ్ఞానము చే మాత్రమే తాను సంసారీ అని తాను బద్ధుడను అని భ్రమపడుతూ ఉంటాను మనుషులు వాస్తవంలో మనలో ఏ ఒక్కరూ కూడా సంసారీ కాదు బద్ధుడు కాదు మనం అలాగా భ్రమపడి ఆ మానం సంసారిగా బొద్ధుడిగా మిగిలి ఉంటాము అజ్ఞానం యొక్క ప్రభావం అట్టిది అజ్ఞానం ఏం చేస్తుందంటే అది మహారాజుని బిచ్చగాన్ని చేసుకోవాలి వస్తుంది ఎలాగా ఆ మహారాజుకి తాను మహారాజు అని తెలియదు అడుక్కు తింటూ ఇప్పుడు ఏమైపోయినట్టు బిచ్చగాడు అయిపోయినాడు ఎలా అయ్యాడు యథార్థంగా బిచ్చగాడు అయ్యాడా అబ్బే కాదు కేవలము తన స్వరూపము తెలియకపోత చేతనే సో అజ్ఞానం యొక్క బలం అజ్ఞానము చాలా శక్తివంతమైన బంధము దాన్ని జ్ఞానంతో పోగా పోగొట్టాల్సి ఉంటుంది సో పూర్ణుడైనటువంటి జీవుడు ఈ సంసార బంధంలోకి ఎలా వచ్చినాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మరింత వివరంగా మనకి సూచిస్తుంది సో ఎలా వస్తాడంటే ఆ జీవుడు అజ్ఞానం చేత ప్రకృతితో పాదాత్మ్యాన్ని చెంది సంసారంలో బద్ధుడవుతూ ఉంటాడు ప్రకృతి తాదాత్మీయము అనే దోషము ఆ దోషములకు కారణం ఏంటంటే తన స్వరూపమును సరిగ్గా గుర్తించకపోత సో ఎప్పుడైతే తన స్వరూపాన్ని సరిగ్గా గుర్తించలేకపోతాడో అప్పుడు ప్రకృతితో తాదాత్మ్యాన్ని సంసారంలో బద్ధుడవుతాడు ఇప్పుడు ఉదాహరణకి నాలో దుఃఖము లేదు అనే సత్యాన్ని గుర్తించడం చేతగాక బయట జరిగేటువంటి ఘటనలను ఏవో పట్టుకుని ఆ ఘటన నాకు విరుద్ధము అని భ్రమపడి దుఃఖిస్తూ కూర్చుంటాడు అజ్ఞ అజ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నాడు సో సంసార బంధం ఎలా వచ్చిందో చెప్తున్నాడు దుఃఖిస్తూ కూర్చుంటాడు ఎందుకు దుఃఖిస్తున్నామంటే మా పార్టీ ఓడిపోయిందని దుఃఖిస్తున్నా అంటాడు ఇంకో పార్టీ ఒకటి తక్కువైందా పార్టీ అన్నది అది కల్పితం కదా అటువంటి కల్పితమైన విషయాలతోటి నిన్ను తాదాత్మ్యం అహో ఎవరు చెందమన్నాడు దుఃఖిస్తూ కూర్చుంటాడు లేకపోతే మా కురాడు మా అబ్బాయి అదే మా కుమారుడు ఎంసెట్లో ర్యాంకు రాలేదని దుఃఖిస్తాడు ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఏం చేస్తున్నారు జట్ మార హే అని అంటారు ఏం చేస్తున్నారు ఇక్కడ అక్కడ నానా కష్టాలు పడుతున్నారు వీడికి ఎంసెట్లో ర్యాంక్ రాలేదంటే బీకామ్ లో జాయిన్ అయిపోతే ఈ ఇంజనీర్లు అందరి నెత్తి మీద అధికారాన్ని చలాయించారు కాబట్టి వీడు దుఃఖించడానికి హేతు వీడి అజ్ఞానమే తప్ప మరొకటి లేదు నీకు దృష్టాంతం చెప్పా అజ్ఞానం వల్ల మనిషి ఎలా దుఃఖిస్తాడు అన్నదానికి దృష్టాంతం కాబట్టి చిన్న చిన్న దృష్టాంతాలే చెప్పాను నేను ప్రతి దుఃఖము ఈ విధంగానే ఉంటుంది కేవలం అజ్ఞానము చేతనే మనిషి దుఃఖిస్తూ ఉంటాడు కాబట్టి సో ఈ అజ్ఞానాన్ని బాగా వివరిస్తే మనం దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది సో ఏ విధంగా జీవుడు ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెందుతున్నాడు అనే విషయాన్ని నా పద్నాలుగో అధ్యాయం మనకి తెలుపులు చేయబోతోంది తర్వాత ప్రకృతి పురుషుడు వివేకము ఉన్నట్లయితే మోక్షము అవివేకము ఉన్నట్లయితే బంధము తేడా తెలిస్తే మోక్షము తేడా తెలియకపోతే బంధము సో ఆ తేడా తెలియకపోవడము దాన్ని కన్ఫ్యూషన్ అంట ప్రకృతిని పురుషుడుగా పురుషుణ్ణి ప్రకృతిగా భ్రమపడ్డుట అది ఎందువల్ల అవుతుంది కానీ మెకానిజం ఏంటి అది ఈ అధ్యాయంలో చెప్తారు తర్వాత సుఖ దుఃఖములు మనిషికి ఎందుకు అనే విషయం కూడా ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది తర్వాత ప్రకృతి అని పురుషుడు గుణములకు అతీతుడు ప్రకృతి త్రిగుణాత్మకము మూడు గుణములతో కూడి మూడు కాంపోజిట్ కాంపోజిట్ అంటే మూడింటి యొక్క ముద్ద అది ప్రకృతి సింగిల్ కాలు ప్రకృతి సింగిల్ కాలు ప్లస్ పురుషుడు పూర్ణుడు ఏకహా అద్వితీయ రెండవది లేనివాడు అది పురుషుడు కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గుణములు ఏమిటి అవి ఏ విధంగా ఈ పురుషుణ్ణి బంధిస్తూ ఉన్నాయి ఎటువంటి ప్రభావాన్ని ఆ ఆత్మచైతన్య మీద ఈ గుణములు కలిగి ఉన్నాయి ఈ గుణముల నుండి అతీతంగా పోయి గుణాతీతై మోక్షమును పొందే ఉపాయమేమి అనేది ఈ విషయాలన్నింటినీ కూడా పద్నాలుగో అధ్యాయం మనకు వివరించబోతోంది ఇది నా తరఫు నుంచి నేను ఇచ్చినటువంటి సంబంధం సంగతి భాష్యకారులు దాన్ని ఇంక మనకి నిరూపణ చేస్తారు సర్వం ఉత్పద్యమానం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా ఉత్పద్యతే ఇది ఉత్తం ఇంతకు ముందు పదమూడో అధ్యాయంలో మాట చెప్పారు యావత్ సంజాయతే సత్వం స్థావరం జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరపరస శ్లోకం ఉంది ఈ సృష్టిలో ఏ ప్రాణి పుట్టినా క్షేత్రము క్షేత్రజ్ఞుల యొక్క సమావేశము చేతనే పుడుతుంది సో అన్ని ప్రాణుల గురించి అలా చెప్పినప్పటికీ దాని ఫోకస్ హ్యూమన్ బీయింగ్స్ మీదే ఉంటుంది మనుష్యుల మీద ఒక మనిషి ఉన్నాడు అనుకోండి మగవాడు కావచ్చు ఆడికి కావచ్చు ఏ మనిషి అయినా సరే వాడు ఒక మనిషి అని మీరు అన్నట్లయితే ఆ మనిషిలో రెండు అంశములు ఉంటాయి ఒకటి క్షేత్రము ఏమిటది దేహము ఇంద్రియములు మనస్సు ఇది క్షేత్రము ఈ మూడింటి యొక్క సముదాయమునందు ఆ సమూహమునందు ప్రతిఫలిస్తూ ఉండేటువంటి క్షేత్రజ్ఞ చేయగలిగినాము ఆ రెండుండాలి రెండుంటే మనిషి రెండింట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనిషి ఉండండి సపోజ్ క్షేత్రజ్ఞ చైతన్యమే ఉండి దేహం దేహేంద్రియ మనస్సులు లేవనుకోండి మనిషి ఉండండి దేహేంద్రియ మనస్సులు ఉండి క్షేత్రజ్ఞ చైతన్యం లేకపోతే మనిషి ఉండాలి మనిషి అంటే సినిమాలా సినిమా సినిమా ఉండాలంటే రెండు ఉండాలి ఏముండాలి ఫిలిం ఉండాలి పూర్వం అలా పూర్వబద్ధత అనుకోండి పూర్వం ఫిలిములు డబ్బాల్లో వచ్చి ఎవడో రిక్షాలు వేసుకోవచ్చు ఈ రోజుల్లో ఫిల్మ్ ఎఫినింగ్ వస్తుంది తెలిసిన పెన్ డ్రైవ్లో వస్తుంది పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ అంటే నల్ల పూసలా ఉంటుంది ఎప్పుడైనా నల్ల పూస్త తెలిసిందారా నల్ల ఉంటుంది మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే అది జేబులో అడుక్కుపోయి అది ఉందో లేదో డౌట్ వస్తుంది అంటే పెన్ డ్రైవ్కి ఓ తాడు ఏదో కట్టి ఇలా కొడుకు ఏదో కట్టి పెడతారు లేకపోతే అది కనపడుతుంది చిన్న బటన్ చొక్కా బొత్తాలు ఉంటాయి చూడండి అనుకుంటుంది దాంట్లో వస్తుంది సినిమా దాన్ని ఆ ప్రాజెక్టర్కి ఒక పోర్ట్ ఉంటుంది దాంట్లో పెట్టాలి పెట్టి స్విచ్ ఆన్ చేస్తే పోతూ ఉంటుంది సినిమా ఇప్పుడు ఈ రోజుల్లో పద్ధతి పాతకాలం అయితే పెట్టెల్లో వచ్చేది రెండు మూడు పెట్టెల్లో వచ్చేది ఫిలిం ఫిలిం ఉండాలి దీపం ఉండాలి దీపం ఉండే మనం అరికెల్లా దీపం పనికిరాదు ఎలక్ట్రిక్ దీపం ఉండాలి ఫిల్మ్ ఉండాలి దీపం ఉండాలి దీపం ఉండి ఫిల్మ్ రాలేదనుకోండి సినిమా లేదు ఫిల్మ్ అయితే వచ్చింది ఎలక్ట్రిసిటీ లేదనుకోండి సినిమా లేదు అలాగే క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండు కలిస్తేనే జీవుడు అయ్యేవాడు వచ్చినాడు అని ఇంతకు ముందు చెప్పారు తత్కథం అది ఎత్తు ఆ ఎలా ఉంటాయి క్షేత్రం అనగానేమి క్షేత్ర ఈ కథ ఏదో పురాణం మళ్ళీ ఉంటుంది కానీ అలా కాదు చాలా మంచి మంచి విషయాలు చెప్తారు పదకొండు పద్నాలుగు అధ్యాయంలో ఆ రెండు కలిసినాయి అంతవరకు మనం చదివి ఉన్నాము మరింత వివరంగా ఆ యొక్క ఈ సమావేశం మేళవింపు అంటారు తెలుగులో ఆ రెండింటి యొక్క మేళవింపు ఎట్లు అనే విషయాన్ని చెప్పాల్సి ఉన్నది ఇది తత్ప్రదర్శనార్థం పరంభూయ ఇత్యాది అధ్యాయ ఆర్యే సో ఏ విధంగా క్షేత్ర క్షేత్రజ్ఞ సమావేశమవుతోంది దాన్ని డైనమిక్స్ ఏమిటి అనే విషయాన్ని నిరూపించుట కొరకై ఈ పద్నాలుగో అధ్యాయము ఆరంభమవుతోంది ఎలా పరం భూయస్ ప్రభక్ష్యా అని ఆరంభమవుతోంది ఆ విధంగా ఆరంభమవుతోంది అని దాన్ని సంగతి అని చెప్పారు సంగతి అంటే కనక్ కనెక్షన్ సో పదమూడో అధ్యాయంకి పద్నాలుగో అధ్యాయంకి అది కనెక్షన్ అంటే పదమూడో అధ్యాయంలో చెప్పిన ఒక టాపిక్ తీసుకుని దీనికి కనెక్ట్ చేసి పెట్టారు ఈ సంగతిని ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు అథవా ఈశ్వర పరతంత్రయో క్షేత్రక్షేత్రజ్ఞయో జగత్నత్వం నటు సాంఖ్యానాం ఇవ స్వతంత్రయ థం ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు జగత్తు అంటే ఏమిటి జీవులు తర్వాత ఈ జడ పాంచభౌతికమైనటువంటి పృథివీ ఇత్యాది అదే కదా జగత్ అంటే ఇప్పుడు నగరము అన్నారనుకోండి సిటీ సిటీ అంటే ఉంటాయి రోడ్లు బిల్డింగ్లు ఉంటాయి మనుషులు కూడా ఉంటారు రోడ్లు బిల్డింగులు ఉన్న మనుషులు లేరనుకోండి దాన్ని నగరం అని ఎలా అంటారు కాబట్టి అలాగే ఇక్కడ ఈ సృష్టి అంటే ఎంతో మహానగరం కింద మనం భావన చేయించి బ్రహ్మాండము బ్రహ్మాండంలో ఏముంటాయి జీవులు ఉంటారు స్థూలంగా చూడండి జీవులు ఉంటారు జగత్తు ఉంటుంది సో జీవులను ఏమంటారు క్షేత్రజ్ఞులు అని అంటారు క్షేత్రజ్ఞులు ఉంటాడు క్షేత్రం ఉంటుంది దీన్ని మీరు యద్ బ్రహ్మాండే తత్పిండా అండే అలా తీసుకోండి మొత్తం బ్రహ్మాండమంతా కలిపి ఒక పురుషుడు అని తీసుకోండి ఆ పురుషుడికి పేరేమి క్షేత్రజ్ఞుడు కాబట్టి బ్రహ్మాండమంతా కలిపి ఒక దేహము ఆ దేహమును తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞుడు ఎవరవుతారు హిరణ్య గర్భుడు అవుతారు హిరణ్య గర్భుడు కాబట్టి ఆయన క్షేత్రజ్ఞుడు హిరణ్య బ్రహ్మదేవుడు అని అంటారు పురాణంలో హిరణ్య గర్భుడే పురాణంలో బ్రహ్మదేవుడు అని అంటారు సో ఆ హిరణ్య గర్భుడు బ్రహ్మాండ దేహము ఈ రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ హిరణ్య జీవుడు పుట్టినవాడు కదా పుట్టాడు కదా జీవుడు హిరణ్య ఆయన సమష్టి జీవస్వరూపుడు జీవులందరి యొక్క సమష్టి స్వరూపానికే హిరణ్య గర్భుడు అలాగే ఈ జగత్తు పాంచభౌతిక జగత్తు కలగదు ంతే ఇంకా వేరే పరమాత్మ అనేది ఏదీ లేదు అనుభవ సిద్ధాంతం మీరు ఆశ్చర్యపోతారు సాంఖ్యులు అనే వాళ్ళు ఉండేవారు సాంఖ్య సిద్ధాంతం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కొంత ఈ కాలంలో ఉండే సైంటిస్టులని కోలి ఉంటారు అనేక అంశాల్లో ఇప్పుడు మీరు సైంటిస్టులని మీరు వాళ్ళని వాళ్ళ యొక్క దృష్టి ఎలా ఉంటుందో చెప్పమని అనుకోండి వాళ్ళు ఎలా చెప్తారు చూడండి జగత్తున్నది ఈ జగత్తుని మేము పరిశీలిస్తాము సో మీకు సైన్స్ వస్తుంది ఎలాగా జగత్ అంటే పృథివీ దాన్ని పరిశీలిస్తే ఏమొస్తుంది జియాలజీ అనే సబ్జెక్ట్ వస్తుంది ఏమండి తర్వాత మ్యాథర్ పృథివీ దాంట్లో మెటీరియల్స్ ఉన్నాయి కదా సో మెటీరియల్ ఫిజిక్స్ అది మెటీరియల్ సైన్స్ అనే సబ్జెక్ట్ వస్తుంది ఆ మ్యాటర్లోనే దాని కెమికల్ ఆస్పెక్ట్స్ స్టడీ చేస్తే ఏమొస్తాయి కెమికల్ సైన్సెస్ వస్తాయి సో ఇదంతా సైన్స్లో ఒక అంశం అయితే జగత్ అంటే కేవలము మెటీరియల్సే కాదుగా ప్రాణులు కూడా ఉన్నారుగా ప్రాణము కలిగినటువంటి జీ జీవులు ఉన్నారుగా కాబట్టి సైన్స్లో దాన్ని కూడా పరిశీలిస్తారు వాటికి ఏమైనా పేరు బయోలాజికల్ సైన్సెస్ అంటే బయాలజీ జువాలజీ బయోకెమిస్ట్రీ మెడిసిన్ ఇవన్నీ ఉంటాయి పెట్టాలన్న రిజి సైన్స్ అంటే పశువులకు కూడా మెడిసిన్ సో ఇదంతా కాబట్టి సైంటిస్ట్ యొక్క దృష్టికోణంలో ఈ జగత్తులో ఏమున్నాయి జడమైన క్షేత్రము క్షేత్రములైన క్షేత్రజ్ఞులు కలిస్తే ఈ జగత్తు వచ్చింది అంతే కదండి సైంటిస్ట్ అలాగే చూస్తున్నాడు కదా ఆ సైంటిస్ట్నే ఇంకో కృష్ణ అడగండి ఏమండి జడమైనటువంటి మెటీరియల్ వరల్డ్ అంటే భౌతిక జగత్తు మరియు అనేక ప్రాణులు చేతనులైన ప్రాణులు ఈ రెండు కాకుండా ఈశ్వరుడు అనేవాడు ఒకడెవడైనా ఉన్నాడా అని మీరు సైంటిస్టులను అడిగితే వాళ్ళు ఏమని చెప్తారంటే మాకు తెలియదండి అది మా టాపిక్ కాదు మాకు తెలియదు అర్థమైందని సైంటిస్టులు అలా చెప్తారు చాలా ఆనెస్ట్గా చెప్తారు దట్ ఈజ్ నాట్ అవర్ టాపిక్ మేము మైక్రోస్కోప్ కింద చూస్తే జడమైన జగత్సేనా భాష కనపడుతుంది మైక్రోస్కోప్ కింద లేకపోతే చేతనులైన జీవులు ఆ జీవుని యొక్క కణములు అవి వాటి విభాగము ఇలాంటి జీవలక్షణాలు కనపడతాయి తప్ప ఈ దేవుడు అనేవాడు మాకు ఎప్పుడు మైక్రోస్కోప్లో కనపడలేదు పోనీ టెలిస్కోప్లో కనపడ్డారా అంటే టెలిస్కోప్లో కూడా కనపడలేదు మైక్రోస్కోప్లోనూ కనపడకపోతే టెలిస్కోప్లోనూ కనపడకపోతే ఇంకా సైంటిస్ట్కి దానితో ఏమీ సంబంధం లేదు ఎక్కడో అక్కడ కనపడాలి కాబట్టి వాళ్ళు ఏమంటారంటే దేవుడు అనేటువంటి ఎలిమెంట్ ఉంది చూసారా అది మీరు చూసుకోండి దాని సంగతి అది మాకు తెలియదు అని చెప్తారు సైంకృష్ణ పూర్వం మన భారతదేశంలో పూర్వం అంటే ఎప్పుడు పూర్వం బీసీ భారతదేశంలో అన్నీ బీసీఐ ప్రతిదీ బీసీఐ ఇప్పుడు గ్రామాలకు వెళ్తే కొన్ని కొన్ని ఇళ్ళు కూడా బీసీ ఉన్నా మీరు ఆశ్చర్యపడక్కర్ల సో సాంఖ్యలోనే ఒక గ్రూప్ ఒక ఫిలాసఫర్స్ ఉంది మీద ఫిలాసఫీ ఉంది సోషల్ సొసైటీలో సాంఖ్య సిద్ధాంతం అనేది ఉంది ఈ ఫిలాసఫీని ప్రవచించిన ఆచార్యుని పేరు కపిలుడు కపిలుడు పేరు మీరు ఉంటారు కపిలుడికి భక్తి పెట్టి ఆయనలో ఆయన భక్తి ఆయన భక్తులు చేయండి ఆయన నామం పెట్టి భక్తుడిని చేస్తే మీకు భాగవతంలో కపిలుడు గతస్తుంది మామూలుగా ఫిలాసఫీ కపిలుడైతే మటుకు నామం ఉండదు భక్తి ఉండదు అవే అవిన ఆయన నామం పుట్టుకున్నాడో అడ్డబొట్టుబట్టుకున్నాడు ఇవన్నీ మనకి ఎలా పిలుస్తాయి సో ఆ కపిలుడ కపిలుడని ఒక ఆచార్యుడు అత్యంత ప్రాచీనుడైన ఆచార్యుడు ఆయన పరిణామ సిద్ధాంతాన్ని ప్రవచించినాడు అంటే థీరీ ఆఫ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆయన ఎవల్యూషనిస్ట్ లైక్ ఆధునిక కాలంలో డార్జిలిన్లైతే ఎవల్యూషనిస్ట్ గొప్ప ఎవల్యూషనిస్ట్గా మనం చూస్తాము అలాగే కపిలుడు ఆయన ఇవల్యూషన్ అనే సిద్ధాంతాన్ని బాగా ప్రవచించినాడు ఆయన అడిగారు ఏమండి ఈ జగత్తు గురించి మీ అభిప్రాయం ఏమిటండి అడిగారు ఏముందండి కనపడుతూనే జడమైనటువంటి జగత్తు కలదు క్షేత్రము చేతనులైన ప్రాణులు ఉన్నాయి క్షేత్రజ్ఞులు ఈ రెండు ఈ రెండు పరమాత్మ ఏమైనా ఉన్నాడు అసలు ఈ పరమాత్మే మాటానికి వచ్చింది అంటే చూడండి ఈ జడమైన జగత్తు అస్వతంత్రం తనంత తాను పుట్టిది కాదు తనంత తాను మనుగడ కలిగేది కాదు తనంత తాను నశించేది కాదు ఏదో ఒక హయ్యర్ పవర్ కారణంగా ఈ జడమైన జగత్తు పుట్టి మనుగడను సాగించి నశిస్తుంది కాబట్టి జగత్తు అస్వతంత్రము జీవులు కూడా అస్వతంత్రులే ఎందుకంటే వీళ్ళు దుఃఖిస్తూ ఇప్పుడు మీరు జీవున్ని ఎప్పుడు చూసినా దుఃఖిస్తూ ఉంటుంది ఏదో ఒకదాని దుఃఖిస్తూ ఉంటాడు హ్యాపీగా ఉన్నప్పుడు కూడా అది విర్జప్ సాధువు అంటారు అది వెర్జప్ సాధ హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఊరికే ఆ గంట సేపు హ్యాపీగా ఉంటారు హ్యాపీ అవర్ అని కూడా అంటారు వెళ్ళి గంట హ్యాపీగా ఉంటాడు అనమాట మిగతా ఇరవై మూడు గంటలు వాడికి హ్యాపీనెస్ ఉండదు హ్యాపీ అవార్ అవి కూడా ఆ గంట కూడా ఎలా హ్యాపీగా ఉంటాడంటే ఏదో మాదక ద్రవ్యం పుణ్యం అని హ్యాపీగా ఉంటాడనమాట వీడి హ్యాపీనెస్ అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు దుఃఖంలో ఉంటాడు కాబట్టి అస్వతంత్రులు ఆ హ్యాపీనెస్ కూడా ఇతరముపై ఆధారపడి ఉంటుంది వీడికి స్వతంత్రంగా హ్యాపీనెస్ లేదు కాబట్టి అస్వతంత్రుడు సో క్షేత్రము అస్వతంత్రమే క్షేత్రజ్ఞులు అస్వతంత్రులే కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడైతే అస్వతంత్రులు ఉంటారో వాళ్ళపై స్వతంత్రమైన తత్వము ఒకటి ఉండాలి దానికి ఈశ్వరుడు అని పేరు అటువంటి ఈశ్వరుడు స్వతంత్రుడు అస్వతంత్రమైన క్షేత్రమును క్షేత్రజ్ఞులను అజమాయిషీ చేసేవాడు ఒకడు ఉన్నట్టనట్ట అని ఒక ప్రశ్న లేవనెచ్చారు అంటే కపిలాచార్యుడు అన్నాడు లేడు అన్నాడు ఆయన లేడని చెప్పాడు అలా కదా ఈ అస్వతంత్రుడు కదా వీళ్ళు వీళ్ళందరూ కలిపి ఒక జగత్తనే వ్యవస్థ మనకి నిర్మాణం కావాలి నడవాలి అంటే వీళ్ళందరినీ అభిమానితీ అజిమాషీ చేసేటువంటి స్వతంత్రమైన ఇండిపెండెంట్ తత్వం ఒకటి ఉండొద్దా అక్కర్లేదు ఆ తత్వం లేకుండానే ఇది నడిచిపోతుంది అన్నారు దానికి ఒక దృష్టాంతం ఏమని చెప్పాడంటే ఆవు గిడ్డి మేస్తుంది ఆ గిడ్డి కడుపులోకి వెళ్ళి అక్కడ ఏదో బయలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ అయ్యి ఆ పాలు ఒకడు తితుక్కుంటాడు దీంట్లో ఆవు గడ్డి మేయడానికి ఈశ్వరుడు అవసరం అవుతాడా అక్కర్లేదు మేసిన పాలుగా కన్వర్ట్ అవ్వడానికి ఈశ్వరుడు అవసరం అవుతాడా అప్పుడు అక్కర్లేదు ఆ పాలు పితుక్కుని తాగడానికి ఆ మాత్రం పని చేయడానికి ఈశ్వరుడు అవసరమా అప్పుడు అక్కర్లేదు కాబట్టి ఏ స్టేజ్లోనూ కూడా ఈశ్వరుని యొక్క ప్రమేయం లేకుండానే ఆవు గడ్డి మేసి ఆ గడ్డి పాలయ్యి దాన్ని ఎవడో పితుక్కుని తాగుతూ ఉంటే ఆ విధంగానే జగత్తును నడిచిపోతూ ఉంటుంది కాబట్టి ఈశ్వరుడనే వాడు ఎవడు అక్కర్లేదు అని ఆయన ప్రవచించినాడు ఆయన ప్రవచించింది తప్పు అని మనకు తెలుస్తూనే ఉంది కానీ కానీ ఆయన ధైర్యాన్ని మీరు మెచ్చుకోవాలి ఆయన రకంగా ప్రవచించడం ఆ ప్రాచీన కాలంలో రకంగా ఆయన మాట్లాడేటంటే ఫిలాసఫర్ ఆయన తర్వాత ఆయన చాలా మంచి మంచి విషయాలని ఎన్నింటికీ చెప్పాడు అంచేతనే శంకర భగవత్పాదులు కూడా ఆయన్ని డౌన్ డౌన్ డౌన్ డౌన్ అందరం అలా తిట్టేసేయడం మనకి నచ్చని మాట చెప్పాడు కాబట్టి వాడు దుష్టుడు పాపాత్ముడు అని వాడి మీద మట్టి తెల్లేయడం ఆధునిక కాలంలో ఈ టీవీ ఛానల్స్లో అలా చేస్తూ ఉంటారు అలా చేయరు ఫిలాసఫర్స్ అవో వాడు ఎగ్నెస్ట్ అవర్ కల్చర్ ఎగ్నెస్ట్ ధర్మ కాబట్టి వాడిని యు యుంచి యూ అనేటువంటి ఒక అసహన ధోరణి ఫిలాసఫర్స్లో ఉండదు వాళ్ళు ఏమంటారంటే బాగుంది మీరు చెప్పినటువంటి ఆ ఉద్దేశాన్ని మేము అంగీకరించట్లేదు ఈ క్షేత్రము క్షేత్రజ్ఞులు వీళ్ళందరూ కూడా అస్వతంత్రులు కనుక ఈ అస్వతంత్రులైన వాటిని నిలబెట్టేటువంటి జగత్కారణమైన స్వతంత్రమైన ఈశ్వరుడనేవాడు ఒకడున్నాడు మేము ఈశ్వరుణ్ణి స్వీకరిస్తున్నాము మీ చెప్పిన విషయాన్ని మేము అంగీకరించము అని తిరస్కరిస్తా కానీ ఆయన చెప్పిన ఇతర విషయాలను అంటే ఈశ్వరులతో సంబంధం లేకుండా ఆయన చెప్పిన ఇతరములైన మంచి విషయాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా ప్రేమగా స్వీకరిస్తారు నిజానికి గుణమును వాటి యొక్క స్వరూపమును నిరూపించుటలో కథిలాచార్యునికి మించిన వాడు ఎవడూ ఆయన చాలా గొప్ప అనే శంకర ఒక చోట ఆయనకు ఒక కితాబు ఇస్తారు కితాబు ఇవ్వడం అంటే తెలుస్తుంది కితాబు ఇస్తారు చాలా బాగా ఆయన వ్యాఖ్యానం చేసినారు కాబట్టి సాంఖ్యులు ఎలా అయితే పరమేశ్వరుడు స్వతంత్రుడు ఈ పరతంత్రములైనా అంటే అస్వతంత్రములైనా జీవ జగత్తులను నియంత్రిస్తూ ఉండే ఈశ్వరుడు స్వతంత్రుడనే ఈశ్వరుడోడున్నాడు అని అని ఆ ఈశ్వరుడే ఈ జగత్తులకు కారణము అని నిరూపించటం కోసం ఈ అధ్యాయము వచ్చింది అలా ఎందుకు నిరూపించాల్సిన అవసరమేమొచ్చింది అంటే ఈ సాంఖ్యులు ఉన్నారే వాళ్ళు ఇటువంటి అవసరాన్ని కల్పించి పెట్టారు ఎందుకంటే వాళ్ళేమో ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని ఉనికినే తిరస్కరించి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని లోకంలో ప్రవేశపెట్టడం చేత దాన్ని ఖండించి ఈశ్వరుడు ఉన్నాడు అని బోధించవలసిన ఆవశ్యకత కాలదు అందుకోసం ఈ పద్నాలుగో అధ్యాయం వచ్చినది తెలిసిందండి నటు సాంఖ్యానామివ స్వతంత్రయోహం క్షేత్రంతో ఐడెంటిఫై అయినంత కాలము క్షేత్రజ్ఞుడు అస్వతంత్రుడుగానే మిగిలిపోతాడు క్షేత్రము ఎలాగో అస్వతంత్రమే జడము కనుక కాబట్టి ఈ అస్వతంత్రములైన తత్వములను నిలబెట్టేటువంటి స్వతంత్రమైన ఈశ్వరుడు పర జగత్కారణము అనే విషయాన్ని చెప్పాలి అంతే తప్ప సాంఖ్యులకు మల్లెగా వలే జగత్కారణమైన ఈశ్వరుడు వేరే లేడు అనే మాట అంగీకారము కాదు అనే విషయాన్ని బోధించుట కొరకై ఈ అధ్యాయము వచ్చినది ఇక ఇంకో రకంగా కూడా ఈ సంగతిని చెప్పవచ్చు ఈ అధ్యాయానికి ఉండే కనెక్టెడ్నెస్ నడిచిన గ్రంథంతో దీనికి సంబంధమేమి అనేదాన్ని ఇంకోలా చెప్పచ్చు దాన్ని సంగతి అంటారు ప్రకృతి స్థత్వం గుణేశు చ సంగ సంసార కారణం ఇది ఉత్తం పదమూడో అధ్యాయం యొక్క సారాన్ని మీరు పరిశీలించినట్లయితే మీరు సంసారంలో బంధింపబడి ఉండుటకు కారణమేమి అనేది మనకి నిబ్బు తేలుతుంది సంసారంలో బంధము అంటే ఏంటో చూసినండి శోకము భయము వీటి వీటితో సతమతమవుతూ ఉంటుతాయే మనిషి ఇప్పుడు శోకంలో ఉంటాడు ఇప్పుడు మనిషి డబ్బు లేనప్పుడు ఆనందంగా ఉంటాడా డబ్బు ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడా చెప్పండి రెండుసార్లు ఆనందంగా ఉండడు అధికారం ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడా అధికారం లేనివాడు హ్యాపీగా ఉంటాడా ఇద్దరు వాడు హ్యాపీ చదువు కొడుకు బాగా చదువుకున్నప్పుడు హ్యాపీగా ఉంటాడా కలిపి బాగా చదువుకోనప్పుడు హ్యాపీగా ఉంటాడా రెండుసార్లు అన్హాపీగా ఉంటాడు మీరు మాట ఏం పడకండి ఓకే రెండుసార్లు అన్హ్యాపీగానే ఉంటాడు తత్కాలం ఉన్నందుదో హ్యాపీనెస్ ఉంటుంది నేను ఉండదని నేను అంటలేదు ఓవరాల్గా మీకు రహస్యం చెప్పంటారా బాగా చదువుకుని స్విట్జర్లాండ్లో ఉద్యోగం చేస్తున్న కొడుకు కంటే చదువు సంఖ్య లేకుండా వ్యవసాయం చేసుకుంటూ దగ్గర ఉన్న కొడుకే నేను ఎక్కువ చేస్తాడు అవునా కదా పల్లెటూరులో ఉన్న తండ్రికి స్విట్జర్లాండ్లో ఉన్న కొడుకే పురోస్థల్లో చూసిన వీడి ప్రాణం పోయాక మూడు రోజులకి వచ్చి మూడో రోజు వాడి నెలలో జం కూడా ఉండదు మూడో రోజు ఆ పురోహితులు జంద్యం వేస్తే అప్పుడు ఆ అప్పుడు వెళ్ళి ఆ నదిలో మునకేసేదో కర్మ చేసినట్టు కొడుకలు నాటకం ఆడతాడు మళ్ళీ ఐదో రోజు మళ్ళీ విమానం ఎత్తేసి స్విట్జర్లాండ్కి వెళ్ళిపోతాడు కాబట్టి తండ్రి కొడుకు విద్యావంతుడైతే సంతోషంగా ఉంటాడా విద్యావంతుడైతే ఆ ప్రశ్నలకి సమాధానం ఎప్పుడూ అసంతోషంగానే ఉంటాడు తండ్రి కూతురు పెళ్లికి ముందు సుఖంగా ఉంటాడా పెళ్లి అయిన తర్వాత సుఖంగా ఉంటాడా చెప్పండి సంసారం అంటే ఎవరు కలుపుకుంటున్నారు మరి కాబట్టి సంసారంలో శోకము భయము వీడిని ఎప్పుడూ విడిచిపెట్టం వీడు నిద్రలోనే శోకము భయము ఉండవు దానికి కారణం ఏదో తెలిసినా నిద్రలో వీడే లేడు అందుకోసం ఉండవు వీడు ఈశ్వరుల్లో కలిసిపోతాడు నిద్రలో అవి ఈశ్వరుడు దరిదాపులకి వెళ్ళవు వీడు బయట వెయిట్ ఉంటాడు వీడు నిద్ర లేవగానే దుప్పటి నుసుగు తీయగానే వచ్చిపోతూ ఇప్పుడు గంగా స్నానానికి వెళ్ళినప్పుడు ఒక అసలు ఉన్నాయి వీడు గంగా స్నానానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆ గంగ దగ్గరికి వెళ్తుంటే వీడిని పట్టుకునే ఉన్న పాపాలు వాటిలో అవి మాట్లాడుకుంటున్నాయి వాటికి భయం పట్టుకున్నాయి మునుకుపోతున్నాయి ఇవి అవయ్ వీడి గంగలో మునికేసి మనల్ని అందరినీ మనల్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు అసలు మనకి జన్మనిచ్చింది వీడే మనల్ని పెంచి పోషించింది వీడే ఇప్పుడు మనల్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు అదిగో వేగంగా వెళ్ళిపోతున్నాడు ఇంకో వెళ్ళిపోయి మునక వేసేదంటే మనం నాశనం అయిపోతాం అని అవి ఉనికిపోతున్నాయి అప్పుడు వాటిల్లో కొంత అనుభవం కలిగినటువంటి పాపం ఏం చెప్పిందంటే మీరేం కంగారు పడకండి వీడు ఆ తువ్వాలు ఆ సంచి ఇవి గట్టి మీద పెట్టి దిగుతాడు మీరు అవి గట్టి మీద పెట్టిన వెంటనే వాడిని వదిలిపెట్టేసి ఆ తువ్వాలని సంచిని గట్టిగా కూర్చోండి వాడు మళ్ళీ స్నానం చేసి గట్టి మీదకి రాగానే ఆ సంచి తీసుకుని దాన్ని బట్టలు కట్టుకుంటాడు అప్పుడు మళ్ళీ వాటి మీద మీరు ప్రవేశించవచ్చును అని ఒక అనుభవం కలిగిన పాపం సలహా చెప్తుంది సరిగ్గా అలాగే చేస్తాయి వీడి గంగలో స్నానం చేసి వచ్చిన తర్వాత వీడి పాపాలని మళ్ళీ వీడిని పట్టేసుకుంటాడు స్వామి దయానంద సరస్వతి అని ఆర్య సమాజ సంస్థాపకుడు ఆయన అడిగారు గంగలో మునక వేసిన వెంటనే పాపాలన్నీ పోతాయని అంటున్నారు కదా మరి గంగలో మునక వేసి పైకి వచ్చిన తర్వాత వీడికి ఇంత దుఃఖం ఉండకూడదు పాపాలన్నీ పోతే దుఃఖం ఎక్కడ చూస్తుంది దుఃఖం ఉంటుందా ఉండదా గంగలో స్నానం చేసి వచ్చిన తర్వాత అంటే అర్థమేంటి పాపాలన్నీ పోలేదు ఎందుకు పోలేదు మరి గంగ తప్ప వీడి తప్ప గంగ తప్ప ఏం కాదు వీడి ఆ సంచి ఇక్కడ పెట్టాడు కదా అది దాంట్లో ఉన్న రహస్యం ఎనీవే దాని అభిప్రాయం ఏమిటంటే మీరు పవిత్రమైన ఆ బయట ఉన్న గంగని లోపల ప్రతిష్ఠించుకుంటే పాపాలు పోతాయి ఏమర్థం సకృత్ గీతాంభసి స్నాత గంగాజలంలో మునక వచ్చేస్తే సరిపడదు ఆ జ్ఞాన గంగలో స్నానం చేసినప్పుడే పాపాలన్నీ పోతాయి అని అభిప్రాయం మరైతే అలాగే మీరు చెప్పారంటే ప్రోత్సాహం చేస్తారు అలాగా గంగానది స్నానము చాలా పవిత్రము అని దానికి అర్థం నిన్న అర్థవాదముల్లో ఉంటారు గంగానది స్నానము చాలా మంచిది అని అభిప్రాయం అంటే తప్ప మీ పాపాలన్నింటినీ పోగొట్టేసి అది మిమ్మల్ని జీవన్ముక్తుల్ని చేసేస్తుందని మాత్రం కాదు అది చాలా మంచిది అని అర్థం ఓకే ఇట్స్ ఎ టాపిక్ బట్ సో సంసారం అనేది మన జీవితంలో ఉన్నది మనం గంగస్ గంగస్నానం చేసి వచ్చినా సంసారం అలాగే ఉంది ద పాయింట్ యూ హెవ్ టు అండర్స్టాండ్ మీరు గంగా స్నానం చేసి వచ్చిన సంసారం ఉందే పోయిందా ఉంది తిరుపతి విజిట్ చేసి వచ్చారు కళ్యాణం చేయించి వచ్చారు తిరుపతి పదివేల రూపాయల టిక్కెట్ని బ్లాక్లో కొని కళ్యాణం చేయించి వచ్చారు వస్తే మరి మీకు సంసారం పోవాలి పోయిందా పోలే అగ్నిశోభం చేశారు ఒక ఆయన అగ్నిశ్లోమం చేసిన తర్వాత మరి ఐదు సంసారం పోయిందా పోలే ఎందుకు అసలు సంసారానికి కారణం ఏమిటి అంటే చూడండి స్నానం చేయటం తీర్థయాత్ర చేయటం దట్ ఇలాంటి పాయింట్ అవన్నీ మంచివి కానీ సంసార కారణం ఏమిటంటే ప్రకృతి స్థత్వం అక్కడ శ్లోకం ఉంది పదమూడో అధ్యాయంలో పురుష ప్రకృతి స్థోహి భుంటే ప్రకృతిజాన్ కారణం గుణ సంయోష్య సదసోని జన్మస్సు అది అనేక జన్మల ప్రవాహాన్ని రెండో భాగం చెప్పింది ఆ శ్లోకం మొదటి భాగంలో ఏం చెప్పారు మీకు సుఖదుఖములనేటువంటి సంసారము కలుగుటకు హేతువు అది ఆ హేతు ఏమనగా మీరు ప్రకృతితో మమేకమొగుతలే ప్రకృతి అంటే ఏమిటి మనస్సు దేహము మనస్సు దేహముంది ప్రకృతి మీరు జాగ్రత్తగా పట్టుకోండి ఏంటి ఏమి వేళాకోళమేం కాదు ఇది చాలా జీవితానికి సంబంధించినటువంటి ప్రముఖమైన విషయం ఏం పురాణము కాదు లేకపోతే కాలక్షేపం కబుర్లు ఏం కావు ఏదో సాయంకాలం పూట ఏ పని లేదు కదా ఏదో ఆయన ఏమో నాలుగు కబుర్లు చెప్తాడు ఖాళీగా ఉన్నాడు చెప్తాడు ఆ ఇంటికి మొదలుపెట్టి సరిగ్గా ఏడున్నర వరకు చెప్తాడు స్ట్రిక్ట్గా టైం పాటిస్తాడు ఆ కబుర్లు వినోద్దావరణ వచ్చారా ఏమే ఇట్స్ నాట్ లైక్ దాట్ సో మీరు పట్టు మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉండకపోతే ఈ బోస్ అబో యువర్ హెడ్ అండ్ ఎనీవే సో ప్రకృతిస్తత్వము ప్రకృతి అంటే ఏమిటి దేహము మనస్సు ఈ దేహము నేము ఈ దేహము నాది అని మమేకమైన వాడు వాడు సుఖపడే ప్రసక్తియే లేదు వాడి బతుకు దుఃఖపు బ్రతికే అవుతుంది ఎందుకంటే దేహము క్షణక్షణం మారిపోతూ ఉంటుంది అది ఏమీ ఒక స్థిరంగా ఏమి ఉండదు జుట్టు దేహమే లేననుకున్నవాడికి జుట్టు తెల్లబడుతుంది వాడికి దుఃఖం అదే జుట్టు తెల్లబడిపోయింది అని దుఃఖం ఇప్పుడు దాన్ని అలాగా ఇంకొకడికి జుట్టు ఊడిపోతుంది ఇప్పుడు ఒకడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లీవ్ అడిగాడు ఐ నీడ్ వై వై వాట్ ఈజ్ సో అర్జెంట్ అబౌట్ లీవ్ అంటే అసలు హాస్పిటల్కి వెళ్ళాలి అయ్యో బాగానే ఉన్నా హాస్పిటల్ అంటే బాగుండే సాధారణంగా లీవ్ ఇస్తాయి వై యూ నీడ్ టు గో టు హాస్పిటల్ అని అడిగాడు అడిగితే ట్రాన్స్ప్లాంట్ అని చెప్పాడు ఆయన లీవ్ శాంక్షన్ ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ కోసం హార్ట్ హాస్పిటల్కి వెళ్తున్నాడంటే లీవ్ శాంక్షన్ చేసేస్తుంది కదా ఈజ్ అబౌట్ టు శాంక్షన్ ది లీవ్ అని దెన్ ఆస్తు వాట్ ఈస్ దీఆర్ గట్టింగ్ ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీ ఆర్ హార్ట్ అడిగితే హెయిర్ And then, uh, nothing doing. No leave. Well, one just stopped. And it cancelled, they said, leave. How <laughs> about a hair transplant? It's a bitchy. And the hair transplant will get the hair transplant. Why don't we have hair transplant? You don't need a hair transplant. You need a, a change in your ignorant thinking. Why don't we have to do that? అని మమేకమవుతా దీన్ని మనం చాలా పరిశీలన చేశాం దాన్ని ఏమంటారంటే ప్రకృతిస్తత్వం అంటారు ప్రకృతి అక్కడ ఉన్నది నేను ఇక్కడ ఉన్నాను ఆ ప్రకృతిని నేను తెలుసుకుంటూ ఉన్నాను క్షేత్రజ్ఞుడను నేను చిన్మయ స్వరూపుడను అని మీరు తెలుసుకోవాలి అని తెలుసుకోవడం మానేసి ఆ ప్రకృతియే నేను అని మమేకమైనట్లయితే అది సంసార కారణం నేను మీకు ఉపాయం నేను ఎప్పుడు దుఃఖం కలిగిన దుఃఖం కలిగిన వెంటనే మీరు వెంటనే పట్టుకోవాలి ఎలర్టిగా ఉండి పట్టుకోవాలి ఏమిటది ఈ దుఃఖము నాకు కలుగుటకు కారణము ఇగో ప్రకృతితోటి మమేకమే అని పట్టుకోవాలి వెంటనే ఈ నేను ప్రకృతిని కాను నేను శుద్ధ చైతన్యము శుద్ధ చైతన్యము నా స్వరూపము ఎరుక ఈ మనస్సు ప్రకృతి కాబట్టి ఈ మనస్సుతోటి నేను తాదాత్మ్యమును చందము నేను మనస్సు కాదు నేను దేహము కాదు నేను చైతన్య స్వరూపులను చిన్మయుడను అని మీరు వెంటనే ఆ ఆ మాటను నాలుగు అనుక్కోవాలి అలా అనుకునే ముందు ఇలా గిల్లుకుని కూడా మంచిదే ఒకసారి గుర్తుంటుంది బాబు దుఃఖం కలిగిన వెంటనే ఏం చేయాలి గిల్లుకోవాలి ఒకసారి గిల్లుకుని నేను మళ్ళీ చెప్తున్నా నేను చిన్మయుడను ఎరుక ఏ స్వరూపముగా గలవాడను ఇగో ఇది దుఃఖము ఇది మనస్సు ఇది దేహము ఇది నా స్వరూపం కాదు ఇవేవి కూడా నా స్వరూపాన్ని లేపము చెయ్యము నేను అసంగూడను అని అనుకోవాలి నేను అసంగూడను అని చెప్పుకోవాలి కనుక వెంటనే ఏమవుతుందో తెలిసిన ఆ సంసారపు బరువు తగ్గిపోతుంది తేలిక పడిపోతుంది మనస్సు తేలిక పడ్డ తర్వాత ఏది అవసరమైతే అది చేస్తా ఇప్పుడు ఎవరైనా పోయాలనుకోండి ఏమిటి అవసరం ఉంటుంది తర్వాతి కర్మ పితృకర్మ అవసరం ఉంటుంది దాన్ని నడిపిస్తాను లేదా ఎవరైనా పరీక్ష ఫెయిల్ అయ్యాలనుకోండి ఏమిటి అవసరం ఉంటుంది అడిగేదో ట్యూషన్ పెట్టడం లేకపోతే మరో కోర్సులో జాయిన్ చేయడమో అవసరం ఉంటుంది బట్ విల్ బట్ నీడ్స్ టు బి డన్ విల్ బి డన్ మీరు శోకం నుంచి బయటపడిపోయే ఉపాయాన్ని నేను చెప్తున్నాను మీరు చేయాల్సిన పని చేయొద్దు అని కానీ చేయనక్కర్లేదని కానీ చేయవద్దని కానీ నీకు అప్పట్లా మీరు చేయాల్సింది అలాగే చేస్తాను కానీ శోకాన్నించి బయటపడిపోయే ఉపాయం ఏమి అంటే తాను ఒక్కసారి విచ్చుకుని నేను చిన్మయుడను ప్రకృతి మనస్సు దేహము ప్రకృతి నేను ప్రకృతి కాను ప్రకృతి నా చేత తెలియబడేదే తప్ప నాకు అనుభవానికి వస్తుంది తప్ప నేను ప్రకృతిని కాను ప్రకృతి యొక్క గుణదోషములు లేక సుఖ దుఃఖములు నన్ను లేపము కలిగించవు అని మీరు తెలుసుకోండి మీ దుఃఖం పోతుందంటే వెంటనే పోకు భయం వేసింది అనుకోండి భయం అంటే భయం అంటే చిన్నపిల్లలకి భయం ఒక రకంగా వేస్తుంది చిన్నపిల్లలకి దూచి అంటే భయం వస్తుంది మీకు అలాంటి భయం వేస్తుందని నేను అంటే అలాంటి భయం వేదు కానీ ఏమో రెండు వేల పదహారులో మనకి ఆరోగ్యం బాగుంటుందో బాగుండదో అని భయం వేసిందనుకోండి లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు సరిపడతాయో సరిపడమో అని భయం వేసింది అనుకోండి లేకపోతే పెద్ద రోడ్ ఏదైనా వస్తుందేమో అని భయం వేసిందనుకోండి ఈ సంసారం అది అభద్రత అంట ఇన్సెక్యూరిటీ ఇప్పుడు వెంటనే ఏం చేయాలి చిన్నగా దిచ్చుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని నేను చిన్మ చూడను దేహము మనస్సు ప్రకృతి ప్రకృతి యొక్క గుణములు ధర్మములు నన్ను స్పృశించదు నేను అసంగుడని అని తెలుసుకోవాలి ఆ తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే తీసుకోండి అది వేరే సంగతి బట్ ఈ రకంగా తెలుసుకోవాలి తెలుసుకుంటే సంసారం పోతుంది కాబట్టి ప్రకృతితో తాదాత్మ్యమును చెందుట ప్రకృతి సత్వం గుణేషు చె సంగ గుణముల సంగమును కలిగి ఉంట గుణములంటే ఏమిటి సత్వజస్తమో గుణాలు ఇప్పుడు ప్రకృతి ధర్మములు ప్రకృతిలో ఉన్నవే గుణములు ఇంక ఈ పైన పాఠం ఉంటుందే వచ్చి కొంచెం ప్రాక్టికల్గా ఉంటే మీకు ఏదైనా ఉపయోగపడుతుందనే అభిప్రాయంతో నేను కొంత ఆర్టిసిపేట్ చేసి మీకు చెప్తున్నా ఒక గంట ఆలస్యమైన పర్వాలేదనే కొంచెం సాగదీసి చెప్తున్నాను సో గుణముల ఎందు సంఘము ఉందనుకోండి ఇప్పుడు మీరు ధ్యానం చేస్తూ ఉంటారు రోజు ధ్యానం అభ్యాసం చేస్తారు అభ్యాసం చేసేప్పుడు ఓ రోజు ధ్యానము చక్కగా మీకు కుదురుతుంది అంటే ఆ నిష్ట కుదురుతుంది మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది మీరు పదిహేను నిమిషాలు ధ్యానం చేయాలనుకుంటే పదిహేను నిమిషాలు ఏకాగ్రంగా మీరు ధ్యానం చేసుకుని కళ్ళు తెరిచేప్పటికీ మీకు మంచి మనస్సుకి ఉత్సాహం కలుగుతుంది ధ్యానం బాగా చోటు చేసుకున్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది అంటే దాని అర్థం ఏమో తెలిసినా ఆ రోజు మీ మనస్సు సత్వగుణ ప్రధానముగా ఉన్నది అని ఇంకో రోజు మీరు ధ్యానాన్ని కూర్చుంటే అసలు ధ్యానం కుదరమే కొండరు అనిష్టయే కుండదు ఏదో అంటే ముందు రోజు రాత్రికి టెలిఫోన్ ఏదో మాట్లాడున్నదో లేదా ఆవిడ పొద్దున్నే టెలిఫోన్ మాట్లాడి ఉన్నదో ఏదో అంశము మనస్సులో అది కేలుచుతూ ఉంటుంది మనస్సులో కదలాడితో మీకు ధ్యానం సరిగ్గా ఉండదు మీకే తెలుసుకోవచ్చు ఒక పది నిమిషాలు అయ్యేప్పటికీ ఈరోజు ధ్యానము సరిగ్గా సాగటం లేదు ఇక సాగదు కూడా అని మీకు తెలుసుకోవచ్చు అప్పుడు మీరు దుఃఖపడకూడదు మిమ్మల్ని మీరు నిందించుకోకూడదు అలా నిందించుకుంటే మళ్ళీ మీరు గుణములతో సంగమము కలిగి ఉన్నారు అని తెలిసిన అర్థం అవడానికి అది మీ దోషం కాదండి అది మనస్సు రజోగుణ ప్రధానముగా ఉన్నది ఈరోజు మనస్సు రాజసమై ఉన్నది బస్ లెట్సే దాన్ని ఇంతకంటే చేయాల్సినదేం లేదు మీరు మిమ్మల్ని నిందించుకోవాల్సింది ఏం లేదు మిమ్మల్ని మీరు నిందించుకున్నారు అంటే దాని అర్థం ఏంటనమాట మీరు అప్పుడే ప్రకృతితోటి లేకపోతే గుణములతో సంగమును పెట్టుకున్నారు అని అర్థం ఇంకో రోజు మీరు తెల్లవడాము నాలుగు వందల కో ఐదు ఇంటికోలు వేద్దామని అనుకునేప్పటికీ లేవలేనంత నీరసము లేకపోతే పెద్ద వయసులో నీరసము పంచుగా ఉన్నప్పుడు పడుచుగా ఉన్నప్పుడు బద్దగా అనిపిస్తుంది ఆ బస్ తో రేపు చూసుకుంది వాళ్ళే అనిపిస్తుంది పెద్ద వయసులో ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ధ్యానం చేస్తామని అనిపిస్తుంది అది దాని అర్థం అనేది మనస్సు తమో గుణంలో బట్టి దేహం దేహము మనస్సు కలిసి ఉంటుంది మనస్సు ఎప్పుడైతే ఉంటుందో దేహము సోమరిధనంగా పడుతుంటుంది దాన్ని బట్టి మిమ్మల్ని మీరు మళ్ళా ఈ గుణము మనస్సు తమోగుణముగా ఉన్నది అని తెలుసుకుని అలా నేను చేత ఉండము ఈ గుణముల యొక్క సంగము నా ఎందు లేదు అని ఈ విధంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు ధ్యానం బాగా కుదురుతుంది లేకపోతే ఏమవుతుందో తెలుస్తున్నాండి ఈ ధ్యానం పేరుతోటి మీకు కాంప్లెక్స్ వచ్చేస్తుంది ఏమిటి కాంప్లెక్స్ నాకు ధ్యానం సరిగ్గా చేత కాదు స్వామిజీ ఏమో ధ్యానమోని ధ్యానం చేయమనుకో ఉంటాడు కానీ మనకు ఆ ధ్యానం కుదరట్లేదు ఏదో డబ్బు సంపాదిద్దామనుకుంటే అది సరిగ్గా సస్ పడలేదు ప్రమోషన్ వస్తే అధికారం వస్తుంది అనుకుంటే ప్రమోషన్ రాలేదు దేవుడు మనకు అది కూడా కలిసి ఇవ్వలేదు ఒళ్ళు పోయిన డబ్బు పోయింది ఉన్న డబ్బుతో సంతోషపడడం ప్రమోషన్ రాకపోతే రాకపోయింది ఉన్న ఉద్యోగంతో సాటిస్ఫై ఏదో భగవద్గీత ధ్యానం కనీసం దీన్ని పట్టుకున్న ముందుకు సాగుతూ ఉంటే ఇది కూడా కలిసి రావట్లేదు డెబ్బై లాభాలు కలిసి అది కలిసి రాక ఇది కలిసి రాకపోతే ఇంకా నా బతుకులో నాకేం కలిసి వస్తుంది ఆఖరికి దేవుని ఆరాధిద్దామంటే కూడా అది కూడా కలిసి రావట్లేదు అని అనుకుంటే మీరు ఏమైపోయి దాని అర్థం ఏంటో తెలిసినా గుణములు మిమ్మల్ని గట్టిగా పట్టేసేయని అర్థం అలా అనుకోకూడదు